్రహ్మస్పద ఆనుపత సదాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాయన్ నమస్కృత్యం జనరోమం దీన్ సరస్వతీన్యాసంతయ ముదీరే విహాయ కామాన్య సర్వాన్ పుమాశ్చరస్పృహ నిర్మమో నిరహంకార శాంతి సామాన్యంగా మనకి అనుభవంలో ఉండే ఏ లౌకికజీవనము గలదో అది అశాంతితో నిండి ఉన్నది అన్నది అనుభవంలోకి వచ్చే విషయం అందరి అనుభవంలో ఉన్నది వాస్తవంలో ప్రతి మానవుడు కూడా ఆనందం కోసం అన్వేషిస్తున్నాడు ప్రతి మానవుడు అంటే అర్థం ప్రతి మానవుడు దుఃఖితుడై ఉన్నాడని అర్థం లేకపోతే ఆనందం కోసం అన్వేషించడం ఎందుకండి ఆనందం ఉన్నవాడు ఆనందం కోసం అన్వేషిస్తాడా కాబట్టి ప్రతి ఇప్పుడు ఈ టూరిజం ఇండస్ట్రీ ఉందనుకోండి చాలా పెద్ద ఇండస్ట్రీ అందరూ టూరిజంకు వెళ్తూ ఉంటారు ఎందుకని అంటే దే ఆర్ సీకింగ్ హ్యాపీనెస్ ఇన్ దట్ ఫామ్ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ దే ఆర్ సీకింగ్ హ్యాపీనెస్ ఇన్ దట్ ఫామ్ సో ప్రతి మానవుడు తోచిన విధంలో ఆనందాన్ని సంపాదించడానికే ప్రయత్నిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి దుఃఖితుడై ఉన్నాడు టెన్షన్లో ఉన్నాడు భయపడుతూ ఉన్నాడు దీనికోసం మీరు పెద్ద శాస్త్రం ఏం తెలియని కల ఫుట్పాత్ మీద నిలబడి కొంచెం జనాలు ముఖంలో చూస్తే మీకు తెలుస్తుంది ప్రతివాడు కూడా చాలా హడావిడిగా టెన్షన్లో ఉంటాడు ఎందుకు అంత నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఇప్పుడు కారు నడిపి వాళ్ళు సెల్ ఫోన్ ఆన్ పెట్టినట నేనంటా సెల్ ఫోన్ ఆఫ్ చేసి నడపడి ఎందుకంటే ఆ రకమైన ప్రెషర్ మనకు ఉండకూడదు సెల్ ఫోన్ డ్రైవ్ చేసేప్పుడు కూడా సెల్ ఫోన్ ఆన్లో ఉండకపోతే కాల్ వస్తే ఆ కాల్ మిస్ అవుతామేమో అనే ప్రెషర్ ఉండకూడదు దాని చెప్ప్రెషర్ సపోజ్ నేను ఆ రిమోట్ తీసుకొచ్చి కూర్చో పెట్టుకునే పాఠం చెప్తున్నాను అనుకోండి అంటే అర్థం ఏంటి వాట్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దాట్ అంటే మధ్యలో ఈ గంటందరిలో మధ్యలో ఏదైనా కాల్ ఆ కాల్ టైమ్లో బాగా ప్రధానమైన శిష్యుడు ఎవడైనా ఫోన్ చేస్తే వాడి కాల్ మనం మిస్ అయితే ఇంకేదో పని చెడిపోతే ఇంతే కదా ఇదే సమాచారం కాబట్టి సో వాట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఇట్ ఈస్ వీ షుడ్ కమ్అట్ ఆఫ్ దట్ ప్రెషర్ ఆ ప్రెషర్లో ఉండకూడదు ఇవన్నీ చాలా స్వల్పములైన విషయాలు పెద్ద విషయం పెద్ద దీనికోసం పెద్ద వేదాంత శాస్త్ర పండితుడి చెప్పక్కర్లా బట్ దెన్ మేబీ యూ నీడ్ ఏ దట్ ఆల్సోబ్ చాలా అల్పమైన విషయాలు కానీ అత్యంత విషయం కూడా మన హృదయ స్థితిని బట్టబయలు చేస్తూ ఉంటుంది ఒక మన మనస్సులో ఉండే ఒక లోతైన లోతైనటువంటి లోప దోషాన్ని ఈ చిన్న చిన్న చేష్టల ద్వారా పెట్టుకుంటుంది నేను మా మిత్రులతో కలిసి కారులో వెళుతున్నప్పుడు మంచి కారు చక్కగా డ్రైవ్ చేస్తున్నారు ఎంతో ప్రేమగా ఎంతో శ్రద్ధగా తీసుకెళ్తున్నారు లోపల ఫోన్ వస్తే హీ హీ ఈజ్ ఓవర్టేకింగ్ ది బస్ ఇచ్ హీ షుడ్ బస్సు వెనకాల సిటీ బస్ వెనకాల పడిపోతామా సిటీ బస్సును ఓవర్టేక్ చేయాలి కదా ఏదో టైంలో ఓవర్టేక్ చేయాలి వై ఇల్ ఓవర్ గాట్ ఏ రింగ్ And even before he completes the overtaking, he answers it. I said, this kind of pressure you should not have. Out of goodwill, I said, I don't want to do it. I said, I don't want to do it. But I said, I don't want to do it. I said, I don't want to do it. I said, I don't want to do it. So, you don't want to do it. It makes a huge difference. So, in this situation, మనిషి స్వంత కార్ ఉన్నాడంటే హీ మస్ట్ సపోజ్ టు బి వెరీ కంఫర్టబుల్ బట్ దెన్ హీజ్ అన్కంఫర్టబుల్ హీఈస్ అండర్ ఎ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఇన్నర్ ప్రెషర్ లో ఉన్నాడని స్పష్టం సో ఈ విధంగా ప్రతి మానవుడు కూడా దుఃఖితుడే ఉంటాడు కారణం చిత్రం ఏంటంటే మానవ జీవితాన్ని చూసినట్లయితే మనము వీ గివ్ ఎక్స్ట్రాడినరీ సిగ్నిఫికెన్స్ టు సెన్సేట్ వాల్యూస్ చాలా సిగ్నిఫికెన్స్ ఇచ్చేస్తాం అది దాంట్లో ఉండే దోషం ఎవరికి తోచదు కూడా ఇది దీనికి కొన్ని పేర్లు పెడతారు ఎవరి డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అనే తర్వాత ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ పేర్లు దీనికి దేనికి పేర్లు అంటే భోగవాసనలకి పేర్లు సో ఈ విధంగా మనము జీవితంలో భోగవాసనలకి భోగవాసనలకి సంబంధించిన విలువలు ఏవైతే ఉంటాయో వాటికి చాలా చాలా ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటాం ఇది ఒక పెద్ద దోషం ఆ దోషాన్ని నిరాకరించేటువంటి శ్లోకం ఇంకా కంక్లూడ్ చేస్తున్నారాయన సో విహాయ కామాన్ ఎసర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ సో ఆ దోషాన్ని నీవు నిరాకరించే ప్రయత్నం చేయి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయి కాబట్టి మీరు భోగాసక్తిని పెట్టుకుని భోగానికి సంబంధించిన వాసన వాల్యూస్ని అలా పెంచుకుంటూ పోతే చాలా ప్రెషర్ డెవలప్ అయిపోతుంది ఇన్నర్ ప్రెషర్ టెన్షన్ డెవలప్ అయిపోతుంది భగవాన్ నమర్షివన్ ఇవ్వారంటే మనం ఏదైనా వస్తువులు ఖరీదైన వస్తువులు కొన్నప్పుడు దానికి పరిగ్రహము ఈ పరిగ్రహం వల్ల ఆ వస్తువులు మన మనస్సులో ఒక భారాన్ని నింపుతాయి అని అంటారు సో మా మిత్రుడు ఒకతను ఉన్నాడు అతను లక్ష రూపాయలు ఇచ్చి తివాచి పొందాడు ఇప్పుడు అతను ఇల్లు మారేడనుకోండి ఇది ఇల్లు మారేడు ఇల్లు మారుతూ ఉంటాం కదా ఇప్పుడు అప్పుడు ఈ తివాచి దీన్ని ప్రత్యేకంగా మార్చాల్సి ఉంటుంది ఇట్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ సో అది దాన్ని ప్రతి సంవత్సరం దాన్ని క్లీన్ చేయించుకుండాలి తివాచి క్లీన్ చేయడానికి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వాడు స్పెషలిస్ట్ ఉంటాడు వాడు వచ్చి క్లీన్ చేస్తాడు సో ఈ విధంగా తివాచి కొనుక్కోవడం తప్పని నేను అన్నాం అంతంత ఖరీదైన వస్తువులను కొనేసి మనం పెట్టుకుంటే అది అది మామూలుగా మూల పడి ఉంటుందని అనుకోవద్దు అది మన హృదయంలో మకాన్ చేస్తుంది దట్ ఈజ్ ది ప్రాబ్లమ్ సో ది ఐటమ్స్ దట్ అక్యూములేట్ పరిగ్రహం అనేది అది మనస్సులో అక్యూములేట్ అవుతాయి మామూలుగా గరాజ్లోను అల్మైరాల్లోనూ కబ్బోర్డ్స్లోను అక్యూములేట్ అయితే పర్వాలేదు పూర్వం వాళ్ళకి కబ్బోర్డ్ అనే కాన్సెప్ట్ ఎరగరు వాళ్ళు వాళ్ళు గోడకు చిన్న గూడు అని ఉండేది గూడు అని అంటారు దాంట్లో ఎవరు మూడు వస్తువులు పెట్టుకునేవారు కాలక్షేపం చేసుకునేవారు అంతేగాని మనకు టూ మెనీ కపోర్డ్స్ టూ మెనీ థింగ్స్ అలాగే అక్యూములేట్ చేసుకుంటూ పోతాం ఇది దిస్ ఈజ్ కన్సూమరిజం అని అంటారు ఈ కన్సూమరిజం మంచిదని మీరు అనుకోద్దు దానివల్ల మనిషి యొక్క మనస్సులో అక్యూములేషన్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి సపోజ్ ఒక సింపుల్ హండ్రెడ్ రూపీస్ షర్ట్ తొడుక్కున్నారనుకోండి ఆ ఫ్రీడమ్ మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ షర్ట్ దొరుకుంటే ఉన్నాను ఈ మధ్యన ఇది ఒక పెద్ద పిచ్చి ఈ కంచి పట్టు చీరలు బంగారు ఆభరణాలు ఈ రెండు కాంబినేషన్ ఇది కాంబినేషన్ ఈ రెండు విడివిడిగా ఉండేవి ఫోర్ ఇవి రెండు కలిసి అంటే ఇది అది కలిసి ఉంటాయి సో యూ హ్యావ్ ఎ ఫ్యూ థౌజండ్స్ లో పని అవదు ఏదైనా లక్ష రూపాయలు మీరు జేబులో వేసుకుంటే వెళ్ళి జేబులో సంచిలో పెట్టుకుని వెళ్తే రండి రండి ఇక్కడికి వచ్చేయండి మీరు ఇక్కడికి వచ్చే ఓ లక్ష రూపాయలు వేసుకుని మీరు షాపుకు వెళ్తే యూ యూ యూ మీన్ సంథింగ్ దే ఓ లక్ష రూపాయలు ఉండాలి మీరు మీ బ్యాగ్లో ఓ లక్ష ఉండి వెళ్ళాలి షాపు లక్ష తక్కువైతే వాడేం బిజినెస్ చేస్తాడు మీరు మీరేం కొంటారు వాడితో అలా సో ఈ విధంగా ఆ వాల్యూస్ బాగా మన జీవితంలో ఎక్స్టార్డినరీ సిగ్నిఫికెన్స్లో వచ్చేసాయి సెన్సేట్ వాల్యూస్ సాధకులు దాన్ని గుర్తించాల్సి ఉంటుంది సాధకులు గుర్తించకపోతే అది లోటేది అది సాధన మార్గంలో మనస్సుకి ఏకాగ్రత రాదు అంచేతనే సమాజంలో ఈ మనస్సుకి ఏకాగ్రత అనేది ఇట్స్ హ్యూజ్ ఇష్యూ ఇటీస్ ఇది ఇది ఇది చిత్రం మీకు భోగాసక్తి పెరిగి బాగా పెరిగి కొలది మోడర్నిటీ పేరుతోటి మీకు హోటల్స్ పెరిగిపోతాయి హాస్పిటల్స్ పెరిగిపోతాయి తర్వాత ఇల్నెసెస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇల్నెసెస్ డయాబెటీస్ అని ఇలాంటి పిక్యూలియర్ ఇల్నెస్సెస్ వాటి యొక్క సంఖ్య పెరిగిపోతుంది వాటి వాటి యొక్క వ్యాప్తి బాగా అధికమవుతుంది తర్వాత ఇంకొకటి ఈ మధ్యన చూసింది ఏమిటంటే యోగా అండ్ మెడిటేషన్ సెంటర్స్ పెరిగిపోతాయి నేను నిన్న చూశాను వెరీ పోస్ట్ లొకాలిటీ ఆఫ్ హైదరాబాద్లో యోగా అండ్ మెడిటేషన్ సెంటర్స్ ఉంటాయి పోస్ట్ లొకాలిటీలో ఉంటాయి వాళ్ళకే అవసరం స్లమ్ లో యూ డోంట్ ఫైండ్ ఇట్ సో బికాస్ దే ఆర్ బిజీ విత్ దేర్ లైఫ్ దే డోంట్ హ్యావ్ టైమ్ అండ్ దే డోంట్ హ్యావ్ ది నీడ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఏది మెడిటేషన్ చేసి మనశ్శాంతిని సంపాదించడం వాళ్ళకి నీడ్ లేదు పోస్ట్ లొకాలిటీలో పెరిగిపోతాయి ఆ తర్వాత బోర్డులు చూశాను యోగా అండ్ మెడిటేషన్ తర్వాత స్పెషల్ బ్యాచెస్ ఫర్ లేడీస్ దట్ ఈజ్ వాట్ హీ రైట్స్ స్పెషల్ బ్యాచెస్ That is ఈస్ అలా ఉంద బోత్ లేడీస్ కి స్పెషల్ బ్యాచెస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ అండ్ దెన్ ఆఫ్టర్నూన్ బ్యాచెస్ ఫర్ హౌస్ వైఫ్ దిస్ సోడి యోగా అండ్ మెడిటేషన్ సో యోగా అండ్ మెడిటేషన్ అని థరోలీ commercialize. చేసి పార్టీ ఒకప్పుడు అన్నం భోజనం కమర్షియలైజ్ ఎవరు చేయలేదు అతిథులకి ఊళ్ళోకి వచ్చిన అతిథులకు ఎవరో భోజనం పెట్టి వారు ఆ తర్వాత భోజనాన్ని కమర్షియలైజ్ చేశారు హోటల్ ఇండస్ట్రీ తర్వాత ఇంటికి వెళ్ళిన అతిథి వస్తే పడుకుందుకు అరుగు ఒకటి ఉండేది అరుగుమి పడుకునేవారు ట్రాపికల్ కంట్రీస్లో అరుగుమి పడుకునేవారు చాప వేసుకుని ఎవరో ఇచ్చివారు ఆ చాప వేసుకుని పడుకునేవారు ఆ తర్వాత మకావుని కమర్షియలైజ్ చేశారు ఇప్పుడు నవ్వు ఇంకా అది పెద్ద విడ్డూరంగా అనిపించదు అది చాలా రొటీన్ అయిపోయింది భోజనం కమర్షియల్ అంటే హోటల్స్ ఉంటాయి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఈజ్ ఏ కమర్స్ థింగ్ ఆ తర్వాత ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ ఆల్ ది వే ఒకప్పుడు గురుకులాలని ఎడ్యుకేషన్కి ఫ్రీయే కానీ వీడు ఏదో దక్షిణని వీడి ప్రేమతో వీడి ఇచ్చేదే కానీ డిమాండ్ చేసేది ఏమి ఉండదు ఇప్పుడు ఎడ్యుకేషన్ టోటల్లీ కమర్షియలైజ్ అయిపోయింది ఆ తర్వాత వైద్యం కొద్దో గొప్ప కమర్స్ ఉండేది బట్ టుడే ఇట్ ఈస్ టోటల్లీ కమర్షియలైజ్డ్ ఇప్పుడు ఇంకా యోగా ఒకప్పుడు ఫ్రీగా ఉండేది ఇప్పుడు యోగా కమర్షియలైజ్డ్ యోగాసనాలు అదైపోయింది ఇప్పుడు మెడిటేషన్ ఒకప్పుడు ఓపెసర్ ఫ్రీగా ఉండేది ఇప్పుడు అది కూడా కమర్షియలైజ్ అయిపోయింది ఎవ్రీథింగ్ ఈస్ కామర్స్ టెంపుల్స్ ఆర్ సెంటర్స్ ఆఫ్ కామర్స్ తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ దే గెవ్ ఏ స్ట్రైక్ నోటీస్ ఎందుకంటే ఏదో ఒక సర్వీస్ రూల్స్ కి సంబంధించి స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ తిరుపతి దేవస్థానం అసలు వైసూడి ఎంప్లాయ్ ఎనిబడి దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ వైషుడ్ ది ఎంప్లాయ్ ఎనిబడి ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ సపోజ్ టుమెంట్ సెంటర్ ఎవరైనా వెళ్ళి అక్కడ సేవ చేసుకుంటారు కానీ దేవుణ్ణి సేవిస్తారు భక్తుల్ని సేవిస్తారు తీర్థాన్ని సేవిస్తారు క్షేత్రాన్ని సేవిస్తారు గానీ ఆ హౌట్ ఈస్ అన్ ఎంప్లాయ్మెంట్ సెంటర్ వాట్ ఈస్ దిస్ దాంట్లో మళ్ళీ రికమెండేషన్స్ ఇదే హైలీ కమర్షియలైజ్డ్ సిస్టమ్ లో మనం నడుస్తూ ఉన్నాము సో దిస్ ఈస్ హౌ ఎవ్రీథింగ్ గెట్స్ డిస్టార్ట్ కాబట్టి ఈ పరిగ్రహము వలన మనస్సులో టెన్షన్స్ పెరుగుతాయి తప్పిస్తే మనస్సుకి శాంతి అనేది లభించదు కాబట్టి మన లైఫ్ స్టైల్ ఏదైతే మనం కలిగి ఉన్నామో దాని మీద ఒక స్టేట్మెంట్ విహాయ కామాన్ ఎస్ సర్వాన్ కుమాంశ్చరతి నిస్పృహ నిస్పృహ అంటే జీవనాదామీ జీవన సాధనేపి స్పృహ లేకపోవటం జీవ జీవించడం మీద స్పృహ లేకపోవటం అంటే జీవించడం అనేది ఎస్ పార్ట్ ఆఫ్ ఎ హయ్యర్ స్కీమ్ మనం జీవిస్తాం కానీ మన ఇచ్ఛానుసారంగా మనం జీవించేది ఏం లేదు కాబట్టి దాని విషయంలో మన ఎజెండా అనవసరం కాబట్టి దాని ఏందో తృష్ణ లేకుండా జీవన సాధనములను కలిగి ఉండాలి వాటిని వినియోగించుకుంటూ ఉండాలి కానీ వాటి మీద తృష్ణ ఉండరాదు ఇప్పుడు చెప్పులు తొడుక్కునే నడవాలి కానీ చెప్పుల మీద మనస్సు ఉండకూడదు చెప్పులు తొడుక్కునే నడుస్తాం కదా ఆ చెప్పులు వీదులుపెట్టి దేవాలయంలోకి వెళ్తారు వెళ్ళినప్పుడు ఆ చెప్పుల మీద మనస్సు ఉండకూడదు ఉండకూడదంటే సింపుల్ చెప్పులు అయితే మనస్సు ఉండదు మీరు పదివేల రూపాయలు ఇచ్చే చెప్పులు ఉన్నారనుకోండి దాని మీదే ఉంటుంది మనస్సు అంత ఉంటుందా అని మీరు అడగద్దు ఉంటుంది ముఖ్యంగా ఈ మధ్యన లేడీస్ చెప్పల్స్ మీద అడ్వర్టైజ్మెంట్ చూశాను నేను స్విట్జర్లాండ్ నుంచి వస్తాయి ఆ స్ట్రాప్స్ ఉంటాయి చూడండి వాటికి డైమండ్స్ పొదిగి ఉంటాయి ఎందుకు చెప్పులకి స్ట్రాప్స్ డైమండ్స్ ఎందుకు ఏమైనా అర్థం ఉందా అలాంటి చెప్పులు వేసుకుని మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి ఆ చెప్పులు వదిలిపెట్టాల్సి వచ్చిందనుకోండి బయట వదలాల్సి వచ్చిందనుకోండి మీకు ఎలా ఉంటుంది మనస్సు ఎంత కష్టంగా ఉంటుంది పార్టీకి వెళితే పర్వాలేదు చెప్పులు వదలక్కర్లేకుండా వెళ్ళొచ్చు లోపలికి సపోజ్ ఎవరింటికైనా వెళ్ళారనుకోండి వాళ్ళ ఇంట్లోకి చెప్పులతో రావటం అనే సంస్కారం వాళ్ళకి లేదనుకోండి బయటకు వదిలేసి రండి అని వాళ్ళు అంటారు అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు దేవాలయానికి వెళ్తే హౌ యూ ఫీల్ అంచేతనే సామెత వచ్చింది మనకి చిత్తం చెప్పుల మీద ఉందని చాలా ఖరీదైన చెప్పులు వేసుకెళ్తే అలాగే అవుతుంది అసలు మీరు చెప్పులు వాడతారే కానీ మీ మనస్సు చెప్పుల మీద అసలు వెళ్ళనే వెళ్ళదు చెప్పులు వాడతాం కానీ చెప్పులను చింత చేస్తామండి చేయం ఆ స్థితిలో మనం ఉండాలి జీవన సాధనకి చెప్పులు వాడటంలో తప్పు కాదు కానీ చెప్పుల మీద చింతన పడింది అంటే సంథింగ్ ఇది రాంగ్ అదే అంటే ఏంటన్నమాట మనం వీ హ్యావ్ గివెన్ ఏ వాల్యూ టు ఇట్ ఆల్రెడీ వీ స్టార్టెడ్ గివింగ్ ఎ వాల్యూ టు ఇట్ అంటే మన మనస్సులో దానికి స్థానం ఏర్పడింది చెప్పులు మామూలుగా చెప్పులు స్టాండ్లో ఉండడానికి తోడుగా మనస్సులో కూడా ఉన్నాయి చెప్పులు పర్పస్ ఏమిటి ఈజ్ ఇట్ ఎ స్టాటస్ సింబల్ ఆర్ గురాళ్ళు అవి కాలుకి నొప్పి తగలకుండగా రక్షించిన ఏది చెప్పుల యొక్క పర్పస్ ఏటి ఒరిజినల్ ఇట్ వాస్ లైక్ దాట్ బట్ టుడే చెప్పులు అన్నది ఇట్ హాస్ బికమ్ ఐ స్టేటస్ సింబల్ సో ఎనీవే అది ఒక యాస్పెక్ట్ ఎక్స్ట్రాడినరీ సిగ్నిఫికెన్స్ ఫర్ సెన్సేట్ వాల్యూస్ ఇది ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ ఏమిటంటే సైకలాజికల్ ఎంటీనెస్ మనిషి వాడి మనస్సులో సైకలాజికల్ గా వాడు ఎంటీగా ఉంటాడు విత్ ఇన్ హిమ్సెల్ఫ్ బై హిమ్సెల్ఫ్ ఇన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ జీరో నథింగ్ అందుకోసమని ఆ వాయిడ్ నిక్యూమ్ ని ఫిల్ చేయటం కోసం వాడు హీ స్టార్ట్స్ యూజింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ పర్పస్ ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడం కోసం ఆ సైకలాజికల్ ఎంటీనెస్ ని ఫిల్ చేయటం కోసం అదే అహంకారం అమకారములు అనబడతాయి నేను సంథింగ్ ఐ ఆమ్ అని ఒక కులమో లేకపోతే ఒక ప్రాంతీయతో లేకపోతే నేషనాలిటీయో ఏదో ఒకటి చెప్పి ఐ ఆమ్ సంథింగ్ స్పెషల్ అహం అహం దేశ్ ఐ ఆమ్ దేశ్ ఐ ఆమ్ దాట్ అంటే ఏమిటి ఆ దిస్ అండ్ ఆ దట్ తీసేస్తే హీజ్ ఏ జీరో ఆ దిస్ దట్ పెట్టుకుని వాడు హీ ట్రైస్ టు ప్రూవ్ సంథింగ్ టు హిమ్సెల్ఫ్ ఆ సైకలాజికల్ ఎంటీనెస్ని వాడు హీ మెయింటెన్స్ ఒక ఆయన అడిగారు అయ్యా మీ పేరేమిటండి ఆ నా పేరు మిస్టర్ రామారావు అండి నేను మొన్నటిదాకా ఎంపీగా ఉండేవాడిని అని చెప్పాడు అది ఎందుకండి ఇప్పుడు చిన్నపిల్లల్ని అడిగినప్పుడు ఆ చిన్న అమ్మాయిని నేను అడిగాను అమ్మా నీ పేరు ఏమిటని అడిగాను నా పేరు సుమతి సెకండ్ బి అని చెప్పింది అంటే సెకండ్ క్లాస్ లో బి సెక్షన్ అనమాట అది చిన్నపిల్లలకి ఐ కెన్ అండర్స్టాండ్ పెద్దవాళ్ళు దే ఆర్ నో బెటర్ సో ఆ యొక్క విషయంలో బీయింగ్ ఏ స్టూడెంట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఇన్ ఏ స్కూల్ అండ్ బి సెక్షన్ దట్ మీన్స్ సంథింగ్ ఫర్ హర్ యాజ్ ఎ పర్సన్ They are part of that personality. Then the world, are they better? They are no better. Suppose you strip that, uh, this and that and I am strip that, then what are you? Aham, aham, aham I am this, I am that and ahankaram I am not there. Ahankaram I am not there. Ahankaram I am not there. Then are you something or not? Suppose you are something or not. I am not an avatar. ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ విద్యా కుటే రాస్తారు అక్కడ ఎవడో రాస్తారు అసే నేను నవ్వుతాను నవ్వుకుంటాను నాలో నేను నేనేం ఫౌండ్ చేశాను ఐ డిడ్ నాట్ ఫౌండ్ ఎనీథింగ్ ఇట్ ఫౌండెడ్ ఇట్ సెల్ఫ్ సో నాకు తెలుసదే ఐ డిడ్ నాట్ ఫౌండ్ ఎనీథింగ్ అని నాకు తెలుస్తూ స్పష్టంగా నాకు తెలుస్తూ ఐ డిడ్ నాట్ పే ఎనీ అటెన్షన్ టు ఫౌండ్ ఎనీథింగ్ బట్ దెన్ ఇట్ ఫౌండెడ్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఎవరైనా ఫౌండర్ అంటే నేను చిరునవ్వు నవ్వుకుంటా సపోజ్ సంబడీ సేస్ యూఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ బ్రహ్మ విద్యా them am i something in myself without brahmavidya kuti chairman brahmavidya kuti rane mata lekunada am i something or not suppose america wallo swami ji meer ranakkarla ikkada inkoka levallo ma dorike rane okati oka telegram ichar ankonde suppose టికెట్ క్యాన్సిల్ చేసుకోండి మీరు ఇప్పుడు టికెట్ క్యాన్సిల్ చేసుకుని ముందు టికెట్ కొనుక్కుని రమ్మన్నారు వెళ్తున్నాను గురువు ఆదేశం బట్ సపోజ్ ఆఫ్టర్వర్డ్స్ ఫర్ సమదర్ రీజన్ అక్కడ జనరల్ మేనేజర్ గారికో మరొకళ్ళకో ఇప్పుడు వారు వచ్చి ఉంది అరవై డెబ్బై వేలు ఖర్చు టికెట్ వదినం ఇక్కడ పనేం లేదు అని ఫోన్ ఇచ్చేసారనుకోండి ఫోన్ చేస్తే దెన్ వాట్ ఎంఐ సంథింగ్ ఆర్ నాట్ సో ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా తన హృదయంలో నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను మీరు జాగ్రత్తగా గమనించండి వీఆర్ సైకలాజికల్లీ వీఆర్ ఎంటీ పీపుల్ ఇన్సైడ్ ఏమీ ఉండదు సున్నా పుళక్టి ఏమీ ఉండదు సైకలాజికలీ హీజ్ ఎంటీ అందుకోసం హీ ట్రైస్ టు బిల్డప్ సంథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ హిమ్సెల్ఫ్ బై పుటింగ్ ఆల్ అవుట్ సైడ్ అంచేతనే ఈ అవుట్ సైడ్ థింగ్స్ వెళ్ళిపోతున్నాయనుకోండి ఇప్పుడు పార్టీలో ఒక పొజిషన్లో ఉంటాడు నువ్వు ఈ పొజిషన్ నుంచి నిన్నేమో ఎన్నుకోవట్లేదు నిన్ను పక్కకి తప్పిస్తున్నాము అనగానే హీ ఫీల్స్ వెరీ ఎంత విత్ ఇన్ హిమ్స్ విత్ దట్ పొజిషన్ హీ ఫీల్స్ దట్ హీస్ సమ్థింగ్ విత్ దట్ హీజ్ నథింగ్ అనే ఫీలింగ్లో హీజ్ ఆ వాయిడ్ లో పడిపోతుంది ఆ సైకలాజికల్ ఎంతీనెస్ నింపడం కోసం మీరు ఎన్ని స్టేటస్ సింబల్స్ కులం మతం వర్గం అనే రిచ్ మ్యాన్ సో సో రూపము నేను నేను అందగా ఆడను నేను బలమైన వాడను నేను స్టేటస్ ఉన్నవాడను నేను ఇక్కడ ఉంటాను నేను అక్కడ ఉంటాను నాకు ఈ కారు ఉంది ఆ కారు ఉంది మెర్సిడీస్ బెంజ్ ఉంది నాకు మెర్సిడీస్ బెంజ్ ఉండడం ఇట్ ఈస్ సపోజ్ టు బిగ్ వెరీ బిగ్ థింగ్ సో విథౌట్ మెర్సిడీస్ బెంజ్ ఆర్ యూ సంథింగ్ ఆర్ నాట్ ఇఫ్ యూ ఆర్ సంథింగ్ విథౌట్ మెర్సిడిస్ బెంజ్ దెన్ యూ ఆర్ ఎ హ్యాపీ గాయ్ If you are not that way, then you are, going, you are an unhappy person because this Mercedes Benz will not stay for a long time. There are also many people who have a selection. That is why you are doing a huge mythical structure. You also have to demolish it. You have to demolish it. Remain totally stripped off. Remain that way. you face that psychological emptiness you face it you examine it ad examine eppudu cheyagalagutaru meeru meeru empty ainaapudu meer exam cheyagalaru so you strip off all things you strip off aham chuttu cherukunna ee ee samacharam antha kuda me strip off chesi you stand aloof alone and see what am i అప్పుడు మీకేమవుతుందంటే అలాగే నిర్మమ కూడా మమ పక్కన ఈ మమా అని అనే అనేవి శరీర జీవన మాత్ర పరిగ్రహి మమాతో వచ్చేటువంటి సమాచారం అంతా కూడా చాలా ఉంది ఇన్ఫ్యాక్ట్ అభిమానం దుఃఖ మూలం అని శాస్త్రం చెప్తుంది అభిమానం ఏదైతే కలదో అదే దుఃఖానికి మూలం బ్రహ్మతం పరాదాత్ యోన్యత్రాత్మన బ్రహ్మవేద పరాదాత్ యోన్యత్మన క్షత్రం వేద అంటూ గృహదారుస్తుంది ఇప్పుడు సపోజ్ సపోజ్ ఐ సేమ్ ఐ పంజాబీ అని నేను అనుకోండి దెన్ ది ఎంటైర్ హ్యూమానిటీ విచ్ ఈస్ నాన్ పంజాబీ ఈ స్టాండింగ్ అపోజిట్ టు మీ ఎంటైర్ హ్యూమానిటీ సో i am a dutchman and the entire humanity who is not dutch it's against us ham brahmanaha ane anna vantane mottam brahmana itara vargamu samajamlo brahmanal anta bandunnaru 1% untunnaru 99% of this society stands against you they may say something against you they may not say but they stand opposite to you because they are not brahmana సో బ్రహ్మతం పరాదాత్ యోన్యత్ర ఆత్మనహా బ్రహ్మవేద క్షత్రంతం పరాదాత్ పరాదాత్ అంటే పరాభవిస్తుంది అని అర్థం శృతి చాలా ఖచ్చితంగా చెప్తుంది నేను క్షత్రియుణ్ణి అను అన్నట్లయితే క్షత్రియులు కాని వారందరూ నిన్ను పరాభవిస్తారు అని చెప్తుంది వాస్తవంలో ఆత్మస్వరూపంలో క్షత్రియ కూడా ఇంక్లూడెడ్ ఎందుకంటే ఇదం సర్వం యదయం ఆత్మ అని ఆ మంత్రం అలా ఎండ అవుతుంది మైత్రీ బ్రాహ్మణంలో ఉదాహారణ యొక్క చాలా అద్భుతమైన ఉపనిషత్తు కాబట్టి సో మమా ఐఎమ్ దిస్ ఐఎమ్ దాట్ దిస్ ఈస్ మైన్ దిస్ ఈజ్ మైన్ దిస్ ఈజ్ మై సో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అహన్నంతా స్క్రిప్ట్ చేసార సంపదకి సంబంధించిన అభిమానం ఉంటుంది నా సంపద విద్యకి సంబంధించిన అభిమానం ఉంటుంది మమా అహం నేను ఐఎమ్ ఎస్ కాలర్ దిస్ ఈజ్ మై నాలెడ్జ్ వంశానికి సంబంధించిన అది అభిమానం ఉంటుంది అధికారానికి సంబంధించిన అభిమానం ఉంటుంది రూపాభిమానం ఉంటుంది నేను అందగాడను నా ఒక మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన జుట్టు ఉంగరాల జుట్టు ఉండేది ఉంగరాల జుట్టు అది కేర్ఫుల్గా దానికి ఏదో నూనో ఏదో రాసి అలా జాగ్రత్తగా దూకొచ్చేవాడు ఆఫీసుకు వచ్చి హీ హ్యాస్ టు కీప్ దట్ థింగ్ వెరీ కాషస్ మామూలుగా సిటీ బస్సులో మామూలుగా నాలాంటి పొట్టుగా ఎక్కేసినట్టుగా ఎక్కేస్తే చెరిగిపోతుంది చాలా కాల్సాస్గా సిటీ బస్లో ఆడతలెక్కినట్టుగా ఎక్కాలి పెళ్ళి కూతురు ఎక్కినట్టుగా ఎందుకంటే ఇది డిస్టర్బ్ కాకూడదు అలాగ ఉండేది అది అయినా కూడా అప్పుడప్పుడు డిస్టర్బ్ అయిపోయింది అప్పుడు ఆయన ఏం చేసేవాడు అంటే కొబ్బరి నూనె డిస్టర్బ్ అయిపోతుంది అని వేస లైన్ రాసేవాడు వేస లైన్ అల్లల్లల్లా రాసినట్లయితే అలాగే అలా అతుక్కుని అలా సాయంకాలం వరకు అలాగ ఉండాలి అన్నమాట ఇదో అభి అదో అభిమానం ఆ అభిమానం ఎంత అభిమానం అంటే దాంతో అలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు కూడా అభివాదం దుఃఖం సో అధ్యతలే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ముండనం చేసుకోమన్నారు ఈ అభిమానం పోవడం కోసం అంతే కానీ దేవుడికి సమర్పించడం దేంట్లో సమర్పించడానికి ఏముంది మన అభిమానాన్ని దేవుడు కంటే వీరు అలొచ్చు సమర్పించడం అన్నది ఏముండదు అభిమానాన్ని పాదముల మొరల మేము విసర్జిస్తున్నాము అంటే పర్వాలేదు అంతే కానీ దేవుడికి జుట్టు ఇస్తున్నాము ఆ డబ్బు అమ్ముకుంటే వెంకటేశ్వర స్వామికి డబ్బు వస్తుంది అది సరే క్యాల్కులేషన్ దీంట్లో ఇచ్చేది ఏముంటుంది సో అలాగనమాట సో అలాగే దాన్ని దాన్ని సింబాలిజం మిస్ అయిపోతే అది ఎటు కాకుండా తయారవుతుంది సో నేను ఒకసారి బయలుదేరాను ఒక గురుకులంలో ఉండగా గురువుగారు సుబ్రహస్ గారు గురువు గారు అది ఎప్పటి నుంచి వారం రోజులు పాఠానికి రాను కావ్య పాఠం రాను ఏమో ఏమైంది అంటే నేను అన్నవరం వెళ్తున్నాను ఏమిటి అన్నవరం అయింది ఇప్పుడు అంటే నేను మొక్కు తీర్చుకోవడానికి అన్నవరం మొక్క ఏ మొక్కు ఏమిటి సమాచారం అంటే జుట్టు బాగా పెరిగిపోయింది అప్పటికే దీని మొక్కు అప్పుడు చెప్పారు నాకైనా మొత్తం అంతా ముండనం చేస్తున్నావా పిల్లగట్టే పెడుతున్నావా అని అడిగారు అంటే మరి ఇది అన్నవరం దేవుడికి మొత్తం అంతా ఇచ్చేయాలని ఎవరో చెప్పారండి ఆ అది తప్పు నేను చెప్తున్నా పిల్ల గట్టేపెట్టుకుని రా మొత్తం గుండు చేయించుకుని రాకు అది సన్యాసి ధర్మం కానీ బ్రహ్మచారి అలా చేయకూడదు అని అప్పుడే చెప్పారు సన్యాసం పుచ్చుకున్నాక మొత్తం గుండి చేయించుకో పిల్లలు చేశారాయన తర్వాత అప్పుడు చెప్పారు దేవుడికి సమర్పిస్తున్నాను అనకూడదు తప్ప దేవుడికి సమర్పించడం ఏంటి మన అభిమానం జుట్టును ఆశ్రయించింటుంది హెయిర్ స్టైల్ను ఆశ్రయించి ఉంటుంది అభిమానము అని చెప్పి వీధిలోకి వెళ్ళేప్పుడు టక్ మనం ఇలా తీసి దువ్వుతారు ఒక చిన్న దువ్విలోడు జీవులో పెట్టుకుంటారు వేడి వీడి అభిమానం జుట్టును ఆశ్రయించి ఉంటుంది తర్వాత వ్యాలిటీ బ్యాగ్లో లేడీస్ అయితే చిన్న అద్దం కూడా పెట్టుకుంటారు అభిమానం చుట్టును ఆశ్రయించి కాబట్టి టక్ ఆ అభిమానాన్ని సమర్పించ అభిమానాన్ని త్యాగం చేయటం అదొక సంస్కారం అయితే మనం ఏం చేస్తామంటే అలాగా గుండు గీయించుకుని ఇలా రాగానే వాడు హ్యాట్ ఒకటి అమ్ముతాడు వాడు మళ్ళీ అభిమానం మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది హ్యాట్ ఒకటి ఆ హ్యాట్లో మళ్ళీ అండమైన హ్యాట్ ఖరీదైన హ్యాట్ మామూలు ఏదో హ్యాట్ ఎండ రక్షించే హ్యాట్ కాదు వీడికి ఇట్ హ్యాస్ టు బ్రింగ్ ఆ లాస్ట్ పర్సనాలిటీ మళ్ళీ ఇ ఆ దేహాభిమానం ఇదంతా కూడా అజ్ఞానంతో కూడిన సమాచారం కాబట్టి ఈ సైకలాజికల్ ఎంప్టీనెస్ ఉండబట్టి ఇవన్నీ చేస్తాడు వీడు మనిషి ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి సపోజ్ రాజకీయ నాయకుడు పక్కన ఉన్నాడు అనుకోండి మిగతా వాళ్ళందరినీ వదిలిపెట్టేసి వెళ్ళి ఆయనతోటి స్నేహం పెంచుకునేందుకు ప్రయత్నం నేను చూస్తాను ఉగాది నాడు ఆ టీవీలో చీఫ్ మినిస్టర్ వస్తాడు ఈయన అంతవరకు మామూలుగానే ఉంటాడు పండితుడు ఆ చీఫ్ మినిస్టర్ రాగానే ఈయన వెనుకలు తిరిగిపోతూ ఉంటాడుస్ టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ హీ హాస్ టు బీ బై ది సైడ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అన్ ది డయాస్ and he has to be photographed and videographed otherwise he is a wreck of humanity ante psychological emptiness psychologically he is empty ante with him he is nothing pakkana chief minister pakkana nilapade oka photo teeskunte he is something na class ko kaiyocharu aina naaku photo auto chupincharu sura murali monohar joshi garu tho teeskunna photo aa photo chupincharu aa photo enti ante అది ఏమిటని నేను ఆయన అడిగాను మురళీ మనోహర్ జోషి గారు ఈయన ఒకే హాల్లో ఉండగా ఈయన కెమెరాని మిత్రుడికిచ్చి మురళీ మనోహర్ జోషి గారు ఎవరితోటో మాట్లాడుతుంటే వెళ్ళి పక్కన నిలబడి ఆ పక్కన ఆయన పక్కన నిలబడి ఆయనకి తెలియదు ఆయన ఎవరితోటో మాట్లాడుతుంటే జస్ట్ విత్ ఇన్ డిస్టెన్స్ నిలబడి వాడు ఫోటో తీశాడు అదేది అది పెట్టుకుని నేను మురళీ మనోహర్ జోషి గారు నేను కలిసి తీయించుకున్న ఫోటో సో సైకలాజికల్లీ వీఆర్ ఎంటీ విత్ ఇన్ అండ్ ఆయన ఆ వైడ్ని ఫిలప్ చేసే ప్రయత్నమే అహంకార మమకారములు దట్ ఈజ్ హౌ యూ హౌ టు లుకెట్ ఇట్ అదే అహంకార మమకారం మనం ఏం చేయాలంటే నిర్మమ నిరహంకార సో అభినివేశ వర్జిత నిరహంకార అంటే ఆయన అంటారు విద్యావత్వాది నిమిత్త ఆత్మసంభావనారహిత ఇత్యథు విద్యావంతుడను అదే అహంకారం నేను పండితుడను తర్వాత నేను సంపద కలవాడను ఐఎమ్ రిచ్ మ్యాన్ మళ్ళీ రిచ్ మ్యాన్లో కూడా మిలియనైర్ బిలియనైర్ డిఫరెన్స్ ఉంటుంది ఓ మోస్తర్ రిచ్ మ్యాన్ ఉంటాడు ఇంకా కొంచెం పెద్ద రిచ్ మ్యాన్ ఉంటాడు వీడు వాళ్ళతో కలవడం సోషల్ స్టేటస్లు అలా ఉంటాయి సికింద్రాబాద్ క్లబ్లోకి ఒక లెవెల్ ఉంటే కానీ రానివ్వరు లోపం ఒక స్థాయి ఉంటుంది ఆ తక్కువ రిచెస్ ఉన్న వాళ్ళని రానివ్వరు అడుగుతారు అదే మెంబర్ ఆఫ్ సికింద్రాబాద్ క్లబ్ అని అడుగుతారు ఎస్ఐఎం He's something or not. He's a somebody there. హీజ్ సమ్థింగ్ అన్ హీజ్ ఎ సమ్ బాడీ ఇదే అది అది సైకలాజికల్ మెయింటైనెన్స్ సపోజ్ సికింద్రాబాద్ క్లబ్లో తీర్మానం పాస్ చేసి వీడిని మెంబర్షిప్ నుంచి తీసేవతలు పదేశారు అనుకోండి ఆ బైలాస్ ప్రకారం వీడు బెంగపెట్టేసుకుంటాడు దుఃఖపడిపోతాడు నాకు గ్రహాలన్నీ నాకు ఎగ్నెస్ట్గా తిరిగిపోయాయి అంటాడు ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేస్తాడు ఏమిటి నా జీవితం ఏమైపోతుంది వీడు అలా ఆలోచిస్తాడు మోస్ట్ ఆఫ్ అవర్ ఇష్యూస్ ఆర్ మీనింగ్లెస్ ఇష్యూస్ మహాత్ములు ఏమని చెప్తారంటే మోస్ట్ ఆఫ్ అవర్ డిజైర్స్ ఆర్ మీనింగ్లెస్ అండ్ ది ఎఫర్ట్స్ టు సెక్యూర్ దోస్ డిజైర్స్ ఆర్ ఈక్వల్లీ మీనింగ్లెస్ కాబట్టి ఆ అహంకారము అంకారం ఇవ్వడం త్యాగము చేయవలను నిరహంకార అంటే ఆత్మ సంభావనారహిత బయట నుండే స్థితిగతుల్ని బట్టి ఆత్మస్వరూపంలో ఒక గొప్పతనాన్ని You strip yourself off everything that you attach to Ayam. Everything without exception. And Mama ne maata sala ananeeradu. Mama ne maata annam e porupat. Yajnyavane chasparam. Yajnyaloh namama ane maata venapaduk. Mama ane maata venapaduk. You repeat again, you should apply to a homa law which is situata. Mama ondapru. Namama ondapru. వాస్తవంలో హోమ స్వాహాన్ని చేసినప్పుడల్లా నమమా అని చెప్తారు త్యాగము అంటారు దాన్ని అగ్నయ స్వాహ అన్నారనుకోండి అగ్నయ ఇదన్నమమా అగ్నే ఇదన్నమమా సంధి అయితే అగ్నయ ఇదన్నమమా వరుణాయ స్వాహ వరుణాయేదన్నమమా సో ఆ రకంగా ఎక్కడ స్వాహ చెప్పినా ఇదన్నమమా అని నమమా నమమా నమమా పొద్దున్న సాయంకాలం దాకా నమమాయే అయితే ఈరోజు ఈ మధ్యకాలంలో మీకు మైక్లో పూజ అది వినపడుతూ ఉంటుంది పూజ మైక్లో వినపడుతూ ఉంటుంది ఓకే ఇట్ హ్యాస్ ఇట్ సమ్ సోషల్ రిలవెన్స్ వాట్ ఎవర్ దాంట్లో మమా బాగా వినపడుతూ ఉంటుంది పైగా మమానుక్కో అని చెప్తారు కదా మమానుకో ఇక్కడ ఏమని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు నిర్మమహ సో నేను మీకు ముందే మనం చేశాను లోకంలో ఉండే దృష్టికోణానికి దీనికి తల ఆపోజిట్ అని నిర్మమహ నాది అన్నది ఏదీ లేదు నాది నాది అనుకున్నది నీది కాదు నాది అన్నది ఏది లేదు ఈ సృష్టిలో అది తెలుసుకోవాలి వీడు నాది నాది అనుకుంటూ ఉంటాడు జారిపోతుంది ఏదీ లేదు నాది అన్నది ఏదీ లేదు అది తెలుసుకుంటే అప్పుడు యూ స్టాండ్ ఎలూ ఎలూన్ టోటల్ స్ట్రిప్ ఆఫ్ దెన్ వాట్ ఆర్ యూ ఐఎమ్ ఏ జీరో ఐఎమ్ ఎంటీనెస్ ఐఎమ్ శూన్యం ఐఎమ్ ఏ నో బాడీ ఐ హ్యావ్ నథింగ్ అలా నిలబడి ఉండు నిలపడుండే అప్పుడు నీకు ఆ జ్ఞానోదయం కలుగుతుంట స శాంతి మధిగచ్చేది ఆ జ్ఞానోదయం నేను పూర్ణ ఆత్మస్వరూపుడను నేను పరబ్రహ్మస్వరూపుడను నా ఎందు వెలితీ లోటు లేశమైననూ లేదు అనే జ్ఞానము అప్పుడుస్తుంది స శాంతిమధి గచ్చతి ఉందాము స ఏవూత స్థితప్రజ్ఞ బ్రహ్మవిత్ అది సహా అనే పదానికి అర్థం స శాంతిమధి గచ్చతీరు సహా అంటే అట్టివాడు అట్టివాడు అంటే ఎటువంటి వాడు ఏంభూత ఈ విధంగా అయినవాడు అంటే ఎవడైతే సకల కామనలను త్యాగం చేసి నిర్మమహ నిరహంకార అయినవాడు వాడే స్థిత మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఆ స్థిరమైన ప్రజ్ఞ వివేక ప్రజ్ఞ గలవాడు ఎందుకంటే మీరు త్యాగ ఈ త్యాగంలో రహస్యం ఏంటంటే మీరు త్యాగం చేసేది సర్వము మిథ్య అంటే మీరు యథార్థమైన దాన్ని ఎన్ని త్యాగం చేయట్లేదు మిథ్యనే త్యాగం చేస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ త్యాగం చేస్తున్నానన్నది అభిమానాన్ని త్యాగం చేసేదే కానీ అది వస్తుత త్యక్తమయ్యే ఉన్నది త్యాగానికి డెఫినేషన్ ఎలా చెప్పారంటే తక్తశ త్యక్తత్వైన పరిజ్ఞానం త్యాగ అని చెప్పారు త్యక్తమైనదాని త్యక్తమైనదిగా గుర్తించుటయే త్యాగం ఇప్పుడు తండ్రి కొడుకుతో అంటాడు ఇంకేళ నుంచి నువ్వు నా కొడుకు కాదంటాడు అంటే వాడు మనస్సులో అనుకుంటాడు ఆ సత్యం నీకు ఇప్పుడు తెలిసిందిరా మహానుభావాలు వాడు ఎప్పుడో విదులు పెట్టేశాడు ఈయన్ని తండ్రి అనే కన్సిడరేషన్ను ఈయన కమాండ్లో బతకడం వాడు ఎప్పుడో మానేసాడు ఈజ్ లివింగ్ అన్ ఇండిపెండెంట్ లైఫ్ ఊరికే జస్ట్ అపియరెన్సెస్ అని ఉంటాయి సోషల్ అపియరెన్సెస్ దాంతో హే డాడ్ అని అప్పుడప్పుడు అంటూ ఉంటాడు ఈయన కనుక కొంచెం మరీ ఇంటర్ఫియర్ అయితే డాడ్ గివ్ మీ ఎ బ్రేక్ అంటాడు ఇదంతా అమెరికన్ స్టైలు గివ్ మీ ఎ బ్రేక్ అంటే నన్ను వీధులు పెట్టేస్తే నన్ను ఇబ్బంది పెట్టద్దు ఇక్కడ కూడా డాడ్ మీరు మీ పని మీద చూసుకుంటాను ఏదో కొంచెం మర్యాదగా చెప్తాను ఆల్రెడీ బట్ ఫర్ అపిరెన్సెస్ వాడు ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు సృష్టి అలాగే ఉంటుంది తల్లి తల్లిదండ్రుల నుంచి వాడు ఒక వయస్సు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా జీవిస్తారు వాళ్ళని మనం శాసించడంలో ఏమీ తాత్పర్యం ఏం లేదు శాసించే టైంలో శాసించవచ్చు ఆ వయస్సుని బట్టి సంస్కారాలు ఇస్తున్న తర్వాత ఇంక వాళ్ళ ప్రారంభం మీరు ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు డిసిప్లిన్ చేయచ్చు అన్నీ చేయవచ్చు కానీ మమ అనే అభిమానమే దోషం అది ఆల్రెడీ త్యక్తమే అది త్యక్తమని వీడు గుర్తించాలి వీడు గుర్తించక చాలా కష్టపడిపోతూ ఉంటాడు గుర్తించకుండా అది చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు దీని మీద ఒక యోగం మీకు ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటలేదంటే అది ఈ దోషం ఫలానా గ్రహం వల్ల వచ్చిందని ఒకటి చెప్పేందుకు సిద్ధంగా ఉంటాడు ఇంట్లో చెప్పిన మాట వినకపోవడం నేచురల్ అవుట్కమ్ దాని దీనికోసం గ్రహాలు నక్షత్రాలు అక్కర్లేదు అది ప్రతి వారి జీవితంలోనూ ఆ వయస్సు ఎప్పుడు ఏ టైంలో వెండం మానేశాడు నాలుగేళ్లప్పుడు వెనం మానేశాడా మరి ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళు వచ్చిన మరి ఇంకే గ్రహం ఎందుకు ఇరవై ఏళ్ళు వచ్చే కాబట్టి వెండి మానేశాడు దట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ సో ఈ రకంగా ఆ మమకారాన్ని త్యాగము చేయుట బ్రహ్మవేత్త అటువంటి బ్రహ్మవేత్త అంటే అప్పుడు వాడు అన్ని త్యాగం చేసి ఎలుఫ్గా ఉన్నప్పుడు ఆ సైకలాజికల్ ఎంటీనెస్ అన్నానే దాని స్థానంలో పూర్ణత్వం వచ్చి కూర్చుంటుందని చెప్పాను కదా వాడు బ్రహ్మ మీద బ్రహ్మ అంటే పూర్ణము అని అర్థం బ్రహ్మా అంటే ఏదో బండరాయనుకున్నారు పూర్ణము అని అర్థం పెద్దది దెయ్యం అంటే ఒకటి ఉంటుంది అదే నేనని కాదు బ్రహ్మవీతంటే కొంతమంది ఎలా మాట్లాడతారంటే ఆ బ్రహ్మ పదార్థం అందు చూశారు అంటారు బ్రహ్మ పదార్థం అంటే ఆవకాయ మాకాయ ఏమిటి బ్రహ్మ పదార్థం అంటే అసలు బ్రహ్మ పదార్థమే కాదు అసలు నిజంగా నేను మాట్లాడేప్పుడు ఆ స్టైల్ నేను చూశాను చూశాను ఎంతో చూశాను కాబట్టి చెప్తున్నా ఆ బ్రహ్మ పదార్థం ఉందండి అని చేయి పైకెత్తి అది తెలుసుకోవటం చాలా కష్టం బ్రహ్మ సాక్షాత్కరించగా ఉంటే అది చాలా గొప్ప విషయం సామాన్యమైన విషయం కాదు అని అలాగా చాలా దాన్ని హైలైట్ చేసి చెప్తే వినీవాడికి కలిగే భావన ఏం కలుగుతుందంటే ఆ భావనే చెప్తున్నాడు ఆయన వీడికి ఇంకో ఇంకోటి ఏం చెప్పట్లేదు ఆయన ఏమిటంటే బ్రహ్మ అనేది ఏదో ఉంది మనకంటే భిన్నంగా పరోక్షంలో ఎక్కడో ఎక్కడో ఉంది బ్రహ్మ అనేది అనేటువంటి భావనని చెప్తారు పాఠం అదే చెప్తాడు అంత తప్పదే కానీ అంచేతనే నేను ఎప్పుడు బ్రహ్మ పదాన్ని వాడినా బ్రహ్మ అంటే పూర్ణము నీలో నీకు టోటల్ ఎడిక్వసీ ఎప్పుడైనా అనుభవానికి వచ్చిందా వచ్చింది లక్షసార్లు వచ్చింది ఎందుకంటే జోకు వేస్తే నవ్వినప్పుడే మీలో మీకు పూర్ణత్వ అనుభవానికి వస్తుంది అదే బ్రహ్మ అంటే ఆ పూర్ణత్వమే బ్రహ్మ మీరు విరగబడి నవ్వారనుకోండి మంచి జోకు వేసినప్పుడు విరగబడి నవ్వారనుకోండి ఆ విరగబడి నవ్విన సమయం ఎంత ఉంటుంది సే టెన్ సెకండ్స్ ఆ టెన్ సెకండ్స్లో నేను సర్వము నుండి విడిబడి ఉన్నాను అనే భేద భావన ఉండదు విలీనమైపోతుంది దేశభావన నేను ఈ దేశంలో ఇక్కడ పరిచ్ఛిన్నుడిగా ఉన్నాను అనే దేశభావన ఉండదు ఎందుకంటే దేహభావన ఉండదు కనుక కాలభావన ఉండదు నేను పొద్దున్నైంది మధ్యాహ్నం కాలభావన ఉండదు సర్వం నుంచి భిన్నంగా ఉన్నాననే భేదభావనం ఉండదు యు ఆర్ వన్ విత్ సచిత్ దేర్ యు ఆర్ పూర్ణ యు ఆర్ బ్రహ్మన్ దర్ యు ఎంజాయ్ అది ఆనందం కాబట్టి అది బ్రహ్మంటే కాబట్టి ది ఐడియా ఈజ్ బ్రహ్మ ఈజ్ నాట్ సంథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ డిఫరెంట్ ఫ్రమ్ యూ అవే ఫ్రమ్ యూ నో బ్రహ్మ ఈజ్ యూ తత్వమసి ఆ పూర్ణ అంచేతనే నేనేమంటాను అంటే బ్రహ్మ అనగానే పూర్ణస్వరూపుడు పూర్ణము అంటే ఫుల్నెస్ అంటే మీకు అర్థమైపోతుంది బ్రహ్మ అంటే పూర్ణత్వము ఏది పూర్ణమో అది బ్రహ్మ దట్ దట్ యూ ఆర్ దట్ ఆర్ డౌ అది విజ్ఞానం అంతేకాని సపోజ్ బ్రహ్మ ఎక్కడో ఉంది ఆ బ్రహ్మ పదార్థం చాలా గొప్పది అని చెప్పారు అనుకోండి మీరు తలకా ఊపి మీరు వెళ్ళారు మీకు ఏమిటి లాభం కలిగింది దానివల్ల అది దట్ యూ గెయిన్ అవుట్ అవుతుంది సమ్ టెర్మినాలజీ వచ్చింది సమ్ లాంగ్వేజ్ ఒక ఆయన ఉన్నారు ఈశ్వరంగా మనం శరణాగతి చేయాలన్నా నా మంచిది కరెక్టే యూ టెల్ మీ హౌ టు డూ ఇట్ యూ టెల్ మీ హౌ టు డూ ఫస్ట్ యూ టెల్ మీ వాట్ ఇట్ ఈస్ అలా కాదండి శరణాగతి శరణాగతి అంటూ ఉంటారు కదా అదే అదే మరి ప్రాబ్లం యూ హ్యావ్ ది టెర్మినాలజీ నాట్ నాలెడ్జ్ నా కంప్యూటర్ జ్ఞానం లేదా నాకు కంప్యూటర్ జ్ఞానం నాకు లేదు ఉరికా పదాలని మౌసు విండో ఎక్స్పీ ఇది అది ఇవన్నీ అంటే అర్థం అవుతుంది నా దగ్గర ఒక చిన్న సాఫ్ట్వేర్ టూ ప్లస్ టూ ఈక్వల్ టూ ఫోర్ క్యాల్కులేషన్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాయమని మీరు నాకు అప్పచెప్తే నేను కిందకి పైకి చూస్తాను నాకు ఏమీ తెలియదు లేకపోతే వ్రాసిన సాఫ్ట్వేర్ నాకిస్తే ఇట్ ఈస్ ఏ జంబుల్ ఫర్ మీ ఐ డోంట్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్ కానీ పాఠం చెప్పినప్పుడల్లా ఓసారి ఆ కంప్యూటర్లో పద పదజాలంలో వాడుతూ ఉంటాం ఎందుకది ఉత్తు దాంట్లో ఈజీ టు లాలెడ్జ్ ఇట్ ఈస్ దట్ లాలెడ్జ్ సో అలాగే బ్రహ్మ ఈశ్వరుడు శరణాగతి ఆత్మ వాట్ ఈస్ దిస్ కాబట్టి బ్రహ్మ అంటే పూర్ణం బ్రహ్మ విత్ తన స్వరూపము అంటే అహంకారము అమకారములను అన్ని పూర్తిగా త్యాగం చేసిన తర్వాత मन मनूप पूर्णमे गुर्ति ब्रह्म विद्त शांति संसार दुखोपरम निर्वाणाख्या अतिगछति प्राती ब्रह्म भूत शातिम शांमेंटे पीस पीस आदि का मोक्षम నిర్వాణం ఇప్పుడు నిర్వాణం చెప్పండి ఇది బౌద్ధమా వైదికం వైదికం అండి నిర్వాణ శబ్దము వైదిక శబ్దం అండి అది ఉపనిషత్తుల నుంచి వచ్చింది పదం ఏమిటంటే నిర్వాణ వాణ అంటే బాణ అని అర్థం బాణం అంటే లొయోర భేద బాణాన్న వాణాన ఒకటే కదండి వాణ అనే పదాన్ని బెంగాల్లో ఉన్న వాళ్ళని పలకమంటే ఎలా పలుకుతారు ని పలుతారు అదే బాణం బాణములు లేనివాడు బాణము అంటే శల్యము అని అర్థం హృదయ శల్యములు లేకుండా నిర్వాణ ఎంతటి గొప్పవాడైనా సంసారం దృష్టిలో అధికారం కానీ విద్య ధనం కానీ ఆరోగ్యం కానీ అందం కానీ సో మంది మార్బలం కానీ వీటన్నింటిలో ఎంత గొప్పవాడైనా వాడి హృదయంలో బాణాలు కొన్ని ఉంటాయి బాణాలు కొన్ని గుచ్చుకుని ఉంటాయి శల్యాలు హృదయ శల్యాలు ఉంటాయి హృదయ గ్రంథి హృదయ శల్యం లేనివాడు ఉండడు ప్రతివాడికి హృదయ శల్యం ఒకటేం ఘర్మ కావలసిన హృదయ శల్యాలు ఉంటాయి ఆ శల్యాలు ఎక్కడి నుంచి వస్తాయంటే అభిమానాన్ని బట్టి అహం అభిమానాన్ని బట్టి మమ అభిమానాన్ని బట్టి హృదయ శల్యాలు ఉంటాయి మనిషి అమెరికాలో ఉంటాడు వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వీడిక్కడ వాడి కోసం మేము పెట్టుకుంటాడు ఎందుకంటే హృదయ శల్యం అంతే అభిమానాన్ని ఆసక్తిని బట్టి వస్తుంది నిర్వాణం అంటే ఇటువంటి అభిమానకృతములైన శల్యములు ఏమీ లేకుండా అంటే పూర్ణ ఆత్మస్వరూపం అది మోక్షం జీవన్ముక్తి నిర్వాణము అనబడే ఆ మోక్షాన్ని పొందుతాడు దానికే ఇంకో లక్షణం దాంట్లో పాజిటివ్ ఏం లేదు దథింగ్ పాజిటివ్ అబౌట్ ఇట్ యు నో వై బికాజ్ ఇట్ ఈజ్ యూ ఇట్ ఈస్ యూ కొత్తగా ఏమీ సంపాదించేది కాదు మరి ఏమిటండి ఇంకా కొత్తగా సంపాదించకపోతే మోక్షం కూడా కొత్తగా సంపాదించేవి కదా మరి ఏమిటి ఇంకా మోక్షం అంటే సర్వ సంసార దుఃఖ ఉపరమ లక్షణం అంతే సంసార దుఃఖములు ఉన్నాయో అవన్నీ కూడా శాంతించుట ఉపరమము అంటే చల్లారిపోవుట విరమించారంటారు విరమించారంటే ఆగిపోయారు అని ఉపరమించడం అన్నా అంతే సంసార దుఃఖహేతువు ఉండదు ఇంకా కాబట్టి సర్వ సంసార దుఃఖములు ఉపరమిస్తాయి ఒక్క మాట అండి ఇన్ దిస్ మూమెంట్ యూ బికమ్ అట్టర్లీ డివైడ్ ఆఫ్ ఆల్ డిజైర్స్ అండ్ కాన్సిక్వెంట్ ఫియర్స్ యూ బికమ్ అటర్లీ డివైడ్ ఆఫ్ మీ అండ్ మైన్ సిండ్రోమ్ యు ఆర్ లిబరేటెడ్ నవన్ హియర్ ఇప్పుడు మీరు మోక్షాన్ని పొంది ఉన్నారు అయితే మరి ఎందుకని మేము పొందట్లేదు అంటే యూ డోంట్ వాంట్ ఇట్ యు డోంట్ వాంట్ ఇట్ You, you have a commitment, you have a value for the small. You don't want uh, that. In other words, there are many things. What is it? If you have a promotion, you can't get a promotion. People who are promoting it, say, Why is it a promotion? Why is it a promotion? Why is it a promotion? You know, you don't know what you're doing. You don't know what you're doing. ఈ ప్రమోషన్ వచ్చిందంటే వీడేమో అటు ప్రకాశ డిస్టిక్లో పారేస్తాడో లేకపోతే ఇటేమో గుంటూరు డిస్టిక్లో పారేస్తాడో ఏదో టౌన్లో పిల్లలు చదువులు ఇవన్నీ ఉన్నాయి అని బెంద పెట్టేసుకుని దేవుళ్ళకి మొక్కులు భార్య మొక్కేస్తుంది మా వారికి వెంకటేశ్వర స్వామి మా వారికి సరైన ప్రమోషన్ రాకపోయినా లేకపోతే సరైన చోటుకు వచ్చినా కూడా నీకు నేను వచ్చేస్తున్నా మొక్కు తీర్చేసుకుంటా అని ఆవిడ మొక్కేసుకుంటుంది వీడు మొక్కేస్తాడు తర్వాత ఏమో ఏవేవో మొక్కులు తర్వాత రికమెండేషన్లు లూ ఎన్ని అంటే వీడికి ప్రమోషన్ వద్దని రాసి ఇచ్చేస్తారు నాకు వద్దని ప్రమోషన్ నేను ఉన్న చోటు ఉంటాను పోని లేని ప్రమోషన్ లేకుండా ట్రాన్స్ఫర్ చేస్తా డబ్బా పోలవద్దు అయితే ప్రమోషన్ ఇచ్చే ట్రాన్స్ఫర్ సో వేరీ డిస్టర్బ్ సో మనకి మోక్షం అంటే కూడా అంతే మోక్షం అంటే వేర్ ఎఫ్రైడ్ ఆఫ్ లిబరేషన్ వీ డోంట్ వాంట్ లిబరేషన్ స్లీవ్స్ ఉంటారే ఆ స్లేవరీలో మృగ్గి మృగ్గి ఉంటారే వాళ్ళకి స్లావరీ వదిలిపెట్టేస్తున్నాం అంటే వాళ్ళు కంగారు పడుకుంటారు అలాగే ఎన్నో స్టోరీస్ ఉన్నాయి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి జైల్లోంచి విడుదల చేశారు